స్మృతిపురాణామాలయం కరుణాయం నమామిభవత్పాదశంకరం లోకశంకరం పురుష ప్రకృతిస్థోక్ ప్రకృతి కారణం గుణసంగో సదసోజన్మసూ పురుష ప్రకృతి రెండు పదాలు మీకు కరెక్ట్గా తెలుస్తూ ఉండాలి పురుష అంటే ఏ రూప తెలివి మీకు తెలుగు ఉండే లేదా ఉంది ఎందుకని అన్నీ తెలుస్తూ ఉన్నాయిగా శబ్దాలు తెలుస్తున్నాయి రూపాలు తెలుస్తున్నాయి రసాలు తెలుస్తున్నాయి ఇవన్నీ తెలుస్తున్నాయంటే మీలో తెలుగు ఉండాలి కదా మీలో తెలివి లేకుండా ఇవన్నీ తెలవ స్వప్నావస్థలో కూడా మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి అంటే మీరు తెలివి స్వరూపముగా గలవారు నీటికి తడి ఎలాగో మీకు తెలివి అలాగ నీటికి తడి ఉంటుందా ఉండదా ఎలా ఉంటుంది స్వరూపమై ఉంటుంది సూర్యుడికి వెలుగు ఎలాగో దీపానికి వెలుగు ఎలాగో మీకు తెలివి అలా సూర్యుడు కనబడినప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉంటాడు మనకి కనపడలేదు కదా అని ప్రకాశించడం మానేయదు అలాగే మీకు తెలివి లేదనుకున్నప్పుడు కూడా నిద్రలో తెలివి లేదు అని మీరు అనుకున్నప్పుడు కూడా తెలివి ఉంటుంది ఎలా తెలిసింది తెలివి లేదు అని తెలియాలంటే తెలివి ఉండాలా కలదా ఏమీ తెలియలేదు అని తెలిసిందా లేకపోతే మీ ఇంటి పక్క వాళ్ళు వచ్చి చెప్పారా మీకే తెలిసింది కదా సుఖంగా నిద్రపోయాను అని తెలిసిందా ఏమీ తెలియలేదు అని తెలిసింది కదా కాబట్టి అస్పష్టంగా ఉంది నిద్రావస్థ ఎందు అస్పష్టంగా ఉంది రాత్రిపూట సూర్యుడు కనబడకుండా ఉన్నట్లుగా నిద్రావస్థ ఎందు తెలివి అస్పష్టంగా ఉంది కానీ ఉంది కాబట్టి మీ స్వరూపము మూడవస్థల ఎందు కూడా తెలివియే మీ స్వరూపము ఈ తెలివికే పురుష అని తెలివికి పురుష అని పేరు పెట్టడం తెలివి అదే మొగాడు కాదు ఆడది కాదు కొని మొగాడు కాకపోతే ఆడది కాకపోతే కొని హెజరా అవుతుందంటే హెజరా కూడా కాదు అలా వర్ణించారు నం స్త్రీ నపుమాన్ నత్రీ దోషి అని వర్ణించారు అలా వేద మంత్రాల్లోనే వర్ణించారు తెలివికి జెండర్ ఉండదు తెలివి తెలివియే కాబట్టి మరి పురుషాని పేరు ఎందుకు పెట్టాక అంటే పురుష పూర్ణత్వాత్ పురుష అది పూర్ణము గనుక దానికి పురుష అని పెట్టారు పురుషయనాత్ పురుష అది ఈ ఈ దేహమునందు ప్రకటమవుతూ ఉన్నది కనుక దానికి పురుష అని పేరు పెట్టారు ఆ తెలివి మీ ఎందు దానికి పేరేమి పురుష మీ ప్రకృతి ఒకటి ఉన్నది ప్రకృతి అంటే ఏమిటి ప్రకృష్టేన కారణం ప్రకృతి ఎప్పుడు నిరంతరము కదలుతూ ఉండుట దాని పేరు ప్రకృతి ఎప్పుడు కదులుతూ ఉంటుంది ఆ కృతి ప్రాకృతి అనే పేరుని బట్టి మీకు తెలిసిపోతుంది కదా ఎప్పుడు కదులుతూ ఉంటుంది ఏమిటా ప్రకృతి మీ బుద్ధి ఎప్పుడు కదులుతూ ఉంటుంది బుద్ధి కదులుతుంది కదా మీ మనస్సు కదులుతూ ఉంటుంది కళ్ళు ముక్కు చెవి ఇత్యాది ఇంద్రియములు కదులుతూ ఉంటాయి కదులుతూ ఉంటాయంటే ఇలా ఇలా కదిలిపోతాయని కాదు ఏవో పనులు చేస్తూ ఉంటాయి తర్వాత మీ మీ కాళ్ళు చేతులు కదులుతూ ఉంటాయి అన్నీ కదులుతూ ఉంటాయి దేహము కదులుతూ ఉంటాయి లేదంటే కదలటం లేదంటే స్థిరంగా కుట్టం కదలకపోవడం ఏంటంటే రక్తప్రసారము గుండె కొట్టుకోవడము అన్నీ ఉంటాయి మీరు కదలటం లేదనుకున్నప్పుడు కూడా కదలకం ఉంటుంది ఇదంతా ప్రకృతి ఆ తెలివి కదలకలేనిది మీకు దీనికి ఒక చక్కటి దృష్టాంతం చెప్తా నది ఒడ్డు నదికి కొండ పక్క నుంచి నది ప్రవహిస్తుంది పాపి కొండలు అనే ఉంది కాదు గోదావరికి పాపి కొండలు కొండ పక్క నుంచి నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ కొండ యొక్క ప్రతిబింబము నదిలో పడుతుంది నది ప్రవహిస్తూ ఉంటుంది కానీ కొండ ప్రవహించాలి కొండ కాదల కొండ అలాగే మీరు ఆ కొండలాగా ఉన్న పురుషుడు అది మీ స్వరూపం ప్రకృతి అంటే మనస్సు ఇంద్రియములు దేహము ఎప్పుడూ ప్రవాహంగా పోతూ ఉంటుంది కాబట్టి కొండ నదిలో ప్రవహించిన నది నదిలో ప్రతిఫలించినట్లుగా మీరు పురుషుడు పురుషుడు ప్రకృతిలో ప్రతిఫలిస్తే అది మనిషి అవుతాడు పురుషుడు ప్రకృతి కలవాలి ఆ కలిసి పద్ధతి ఎలాగంటే కొండను నది కలవాలి ఎలా కలిసే అంటే కొండ నదిలో ప్రతిఫలించి తెలుగులో వసు చరిత్రను ఒక కాలు తెలియగలదు ఎవరు రాశారు నాకు గుర్తు నేను రామరాజభూషణుడా రామరాజభూషణుడా నేపథ్య ఆయన అష్టదిగ్గజాలలో ఒక కవి తెలుగులో వసు చరిత్రను కావ్యాన్ని రక్షించిన ఆ కావ్యంలో కొండకి నదికి ప్రేమ అని గుర్తు నాకేమి నేనేం తెలుగు పండుతున్నా కాదుక ఎప్పుడో ఎవడో చదువుతుంటే విన్నా కావ్య గిరిక ఏదో ఉండి మొత్తానికి సో కొండకి నదితో ప్రేమ అంతేనండి కొండకి నదితో ప్రేమ ఇంచుమించి అలాంటి దాంట్లో సో కనుక సో అది అలాగేవో కాలు సో ఆ విధంగా కొండా నది ఉండాలి కొండా నది కలిస్తే వసుచరిత్ర కాని పుడుతుంది ఆ రెండు లేకపోతే కాళ్యం లేదు అలాగే మనిషి జీవితం ఉండాలి అంటే పురుషుడు ప్రకృతి ఉండాలి అయితే ఇప్పుడు ఈ జీవితము జ్ఞానప్రధానంగా ఉండాలా అజ్ఞాన ప్రధానంగా ఉండాలా అనే ప్రశ్న రెండు రకాలుగా ఉంటుంది ఒకడు ఉంటాడు అజ్ఞాన ప్రధానంగా ఉంటాడు అజ్ఞానమే వాడి జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది అంతా అజ్ఞానం జ్ఞానం ఏమి ఉండదు అలా ఉంటారు కదా మరి లోకంలో ఏవో అంధవిశ్వాసాలతోటి పోతూ ఉంటాయి దాంట్లో జ్ఞానము యుక్తి ఏమి థింకింగ్ ఉండదు చాలామందికి థింకింగ్ అంటే ఇష్టపడటం థింక్ చేయాలంటే ఆలోచించాలంటే ఇష్టపడటం ఎవరిలో నేను చెప్తాను నువ్వు నేను అంటే ఇష్టపడదు నేను నడుస్తూ ఉంటాను నా వెనకాల వచ్చేస్తూ ఉందంటే ఇష్టపడతారు అంతే తప్ప నువ్వే చూసుకుని దారిని నువ్వే నిర్ణయించుకుని ఆ దారిని నువ్వే తెలుసుకుని నువ్వే నడువు అంటే వాళ్ళు ఇష్టపడరు ఎందుకంటే పీపుల్ ఆర్ ఇంటలెక్చువల్లీ లేజీ అజ్ఞానంతో అలా పోతూ అజ్ఞానమయమైన జీవితం పోతూ ఉంటుంది ఆ అజ్ఞానము ఏమిటి అజ్ఞానము ఈ పురుషుడు ప్రకృతి రెండింటి మధ్యన వివేకము లేకపోతే అజ్ఞానం సో నదిలో ప్రతిఫలిస్తున్న కొండ తాను నది కలిసి ఉన్నామని అనుకోవడమే అజ్ఞానం కాబట్టి పురుష ప్రకృతి స్థ అజ్ఞానం చేత ప్రకృతితో తాదాత్మ్యమును పొందినవాడై ప్రకృతి జాన్ గుణాన్ భూత ప్రకృతిలో ఉండే గుణములనన్నింటినీ వీడు అనుభవిస్తూ ఉంటాడు ఒక ఒక భర్త ఇంటికి వెళ్ళాడు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాడు వెళ్ళేప్పుడు అమ్మదారిని కూర్చొని రోదిస్తున్నాడు అయ్యో అమ్మ అంటూ రోధిస్తున్నారు రోధిస్తుంటే వీడు ఏం చేయాలి ఎందుకు నువ్వు రోధిస్తున్నావు రోధించడం అంటే ఏడవడం ఎందుకు ఏడుస్తున్నావు హేతు ఏమైనా కనుక్కోవాలి కదా అది కనుక్కోవడం మానేసి కొంచెం రుదతి రోద రోదమిత్యామ్ రోదం త్యామ్ రుధమిత్యామ్ భాగవతంలో పురంజనోపాఖ్యానంలో వస్తుంది ఆవిడ ఏడుస్తుంటే వీడు కూడా ఆవిడ ఒక గోడవారు కూర్చొని కొంచెం ఏడవాలంటే కొంచెం సౌకర్యంగా కూర్చొని ఏడవాలి ఇప్పుడు అలా మంచి వస్తుంది పద్మాసనం వేసుకుని ఏడవడం కష్టం కదా గోడ గోడ చూసుకుని విశ్రాంతిగా కూర్చొని కాఫీ తాగడం అది పూర్తయిన తర్వాత అప్పుడు ఏడవడానికి కొంచెం ఓపిక కదా ఆవిడ ఏడుస్తుంది ఏడుస్తుంటే వీడి ఇంటికి వచ్చి ఆ ప్లాస్ట్లో వాళ్ళు కాఫీ తాగేసి వీడు గోడవారు కూర్చుని వీడు ఏడుస్తుంది స్వప్లో కొడుకు వచ్చి వీళ్ళ తల్లి తండ్రి ఏడుస్తున్నారంటే దేర్ మొత్తం ఇన్ అఫ్ రీజన్స్ ఒక్కరా లేకపోతే తల్లిదండ్రులు పెద్దలు ఎందుకు ఏడుస్తారు కాబట్టి వాళ్ళు ఏవైనా ప్రారంభించారు ముగ్గురు కలిసి ఏడుస్తూ ఉంటే అటే ఈ కుటుంబానికి పరిచయం ఉన్న పెద్ద ఆయన పాపం కంగారు పడి ఏంటి ఏం కొంపలేమో అంటుకున్నా ఏమో ఇలా ఏడు చేస్తున్నారు అని లోపలికి వచ్చి ఎవర్రా ఎందుకు ఏడుస్తున్నారా అని అడిగితే ఎవరు సమాధానం చెప్పడానికి ముగ్గురు ఏడుచేస్తున్నారు కదా ఆ కుర్రాన్ని పట్టుకుని ఎలా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఈ యంగ్ మ్యాన్ని కదా అంటే మా నాన్న అమ్మాయి ఏడుస్తున్నారు అందుకోసం ఏడుస్తుంది నాన్నని అడిగాడు ఏమయ్యా మొగాడి నువ్వు ఎందుకు చూడుస్తున్నావు అని అంటే నా భార్య చోడుస్తున్నాను కాబట్టి నేను ఏడుస్తున్నాను దీన్ని ఏమంటారు తాదా ఆత్మీయము అంటారు సో పురుషుడు చైతన్య స్వరూపుడు ప్రకృతి ఎందు అంటే దేహము ఇంద్రియము మనస్సు ఎందు నేను సుఖిమే దుఃఖం నేను దుఃఖి సుఖం అంటే సత్వగుణం దుఃఖం కాబట్టి ప్రకృతిలో సత్వం ఉంటే వీడు సత్వగుణాన్ని అనుభవిస్తున్నాడు రజస్తుంటే రజోగుణాన్ని అనుభవిస్తున్నాడు ఇది అజ్ఞానం ఈ అజ్ఞానము అప్పుడు కూర్చుని ఏడవడము సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించడంతో ఆగది ఈ అజ్ఞానం ఈ అజ్ఞానాన్ని మనం జన్మ అంతమయ్యే వరకు కొనసాగించుకుంటూ పోతే ఆ ప్రాణాంత ప్రాణము అంతమయ్యే సమయంలో అజ్ఞానం ఉంటే వీడికి మళ్ళీ ఇంకో చోట నిద్రలేసే పడికి ఏముంటుంది అజ్ఞానమేమి ఉంటుంది అదే ఇంకో ఇంకో జన్మ ఎత్తినప్పుడు కూడా ఈ అజ్ఞానం కొనసాగుతూ పోతుంది దీనికి మూడు దృష్టాంతాలు ఒక ఆయన ఈ హఠయోగ సమాధి అని ఉంటుంది ట్రాన్స్ హఠయోగి ఈ రమణ మహర్షి చెప్పారు హఠయోగి ఆ హఠయోగి ఆయన యొక్క పిలిచాడు తొమ్మిదిన్నర పదహైదు ఆయన్ని శిష్యుల్ని పిలిచాడు ఉదయం తొమ్మిదిన్నర పదో అయింది శిష్యుల్ని పిలిచి ఇరవై ఒకప్పు కాఫీ తయారు చేసి తీసుకురామ కాఫీ తాగాలకిస్తుంది కదా ఎప్పుడైనా సరే శిష్యుడు పరిగెత్తాడు కాఫీ తయారు కొంచెం పాతకాల పద్ధతిలో కాఫీ తయారు ఒక పావు టైం పడుతుంది సో ఈ లోపల ఆయనకు వెనుకలో సమాధి చేయాలనిపించింది ట్రాన్స్ అంటే అలాగే దూసుకుపోయి సమాధిలోకి వెళ్తాడు ఈయన వచ్చేప్పటికి శిష్యుడు పట్టుకొచ్చేపటికి ఈయన సమాధిలో ఉన్నాడు సమాధిలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు గురువు గారిని కాబట్టి తర్వాత గురువు గారు సమాధిలోకి వెళ్ళారంటే కనీసం అరగంట అయితే కానీ బయటికి రాదు అరగంటకి కాఫీ తలారిపోతుంది కదా కాబట్టి వాడు తాగేసి వాడు వారిని వాడు వెళ్ళిపోయాడు ఈయన సమాధి నుంచి బయటకు వచ్చాడు అరగంట తర్వాత బయటకు వస్తూనే పలికిన మొదటి పలుకేమిటో తెలిసిన చేసిన మొదటి పని పలకడం పలికిన మొదటి పలుకు ఎరా కాఫీ తెచ్చావా దీని ఒకటి మీకేమర్థమైంది సమాజంలోకి వెళ్ళేప్పుడు ఏ థాట్ ఉంటుందో సమాధిలోకి వచ్చేప్పుడు కూడా అదే థాట్ ఉంటుంది థాట్ సంకల్పం మూలం సంకల్పం నుంచి ఇంద్రియములు ఇంద్రియములను బట్టి దేహము సంకల్పాన్ని బట్టి అన్నీ వస్తాయి సూక్ష్మావస్థ సంకల్పం కాబట్టి సమాధి అలా ఉంటుంది రాత్రి నిద్రపోయారు సో ఏ అభిప్రాయంతో నిద్రపోయారో అదే అభిప్రాయంతో మీరు నిద్ర లేస్తారు ఓ భార్యాభర్త నిద్ర నిద్రపోయే ముందు అనుకున్నారు రేపు పొద్దున్న పుల్లయ్యని వ్యామ్మవారం పంపించాలి అనుకున్నారు పొద్దున్న లేస్తూనే ఎరా పుల్లయ్యా వ్యామవారం వెళ్ళాలమ్మా అంటూ ఎందుకంటే రాత్రి అనుకుంటే పొద్దున్న నిద్ర లేచేపటికి అదే సంకల్పం ఉద్బుద్ధం అవుతుంది మీరు రాత్రి పడుకునే ముందు రామా రామా రామా అంటూ పడుకుంటారు పొద్దున్నే లేచుకొనే మళ్ళీ రామా రామా రామా అనే సంకల్పం పుడుతుంది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఈ రెండు దృష్టాంతాలలాగే మరణించి ముందు ఏ సంకల్పం అవుతుందో అదే సంకల్పానికి తగ్గట్టుగా వాడు జన్మని పొందుతాడు వీడు మరణ సమయంలో ప్రకృతితో తాదాత్మ్యాన్ని చెంది ప్రకృతి యొక్క గుణాలని అనుసరిస్తూ ఉన్నాడనుకోండి నెక్స్ట్ జన్మ కూడా ఆ ప్రకృతి గుణములకు తగ్గట్టుగానే వస్తుంది ప్రకృతి గుణములకు తగ్గట్టుగా రావడం అంటే అలాగా తామస జన్మ వస్తే పశుపక్ష్యాది జన్మ వస్తుంది సాత్విక జన్మ వస్తే దేవతలు గంధర్వులు అలాంటి జన్మ వస్తుంది దేవతలు గంధర్వులు అంటే పైన ఉండర్ల గంధర్వులు అంటే స్టార్స్ అంటారు ఎప్పుడైనా వాళ్ళందరూ గంధర్వులు గంధర్వులకి పక్కన అప్సరసులు ఉంటారు గంధర్వు అప్సరస అని మంత్రాలు ఉన్నాయి గంధర్వులు పక్కనే ఎవళ్ళు ఉంటారు అప్సరసులు ఉంటారు మీరు ఏదైనా మీరు బాలీవుడ్ వెళ్ళారనుకోండి అక్కడ ఎవళ్ళు ఉంటారు గంధర్వులు ఉంటారు అప్సరసులు అక్కడ అది కూడా గంధర్వాప్స్ అది దేవతా జన్మే వాళ్ళ దేవతలే వాళ్ళు వాళ్ళకి స్టార్స్ అని పేరు అలా కూడా తీసుకొచ్చు మీరు యువన్ టేక్ ఇట్ లైక్ దాట్ ఆ పైన ఎవళ్ళో ఉంటారు దేవతలు అలా ఆ జన్మ వస్తుంది లేదా సత్వగుణము రజోగుణము ఈక్వల్గా ఉన్నాయని కోళ్ళు మనుష్య జన్మ వస్తుంది కాబట్టి ప్రకృతితో తాదాత్మ్యాన్ని చెంది బ్రతుకుతూ ప్రకృతి తాదాత్మ్యంతో మరణిస్తే అనగా అజ్ఞానంతో జీవించి అజ్ఞానంతో దేహాన్ని చాలిస్తే ఆ ప్రకృతి తాదాత్మ్యము అనే అజ్ఞానము యొక్క ప్రభావం చేత ఆ ప్రకృతిలో ఉండే గుణముల మేళవింపును బట్టి మంచి జన్మ రావచ్చు చెడ్డ జన్మ రావచ్చు లేకపోతే మిశ్రమ జన్మ కూడా రావచ్చు అది చెప్తున్నారు కారణం గుణసంగోష్య సదస్యోని జన్మసు పురుషస్య ఈ చిత్స్వరూపుడు చిన్మయుడైన ఈ ఆత్మ చైతన్యమునకు జన్మలు కలుగుట అందులోనూ మంచి జన్మ మిశ్రమ జన్మ అధమ జన్మ అనే మూడు రకాల జన్మలు ఆయా సందర్భాలలో కలుగుటకు కారణం ఏమిటండి గుణ సంగ గుణములతోటి సంగమే సంగాన్ని బట్టు ఉంటుంది ఇప్పుడు సిగరెట్ కాల్చి వాళ్ళతోటి మీరు స్నేహం బాగా చేస్తే ఏమవుతుంది ఓ నెల ఎప్పటికి మీకు కూడా ఆ సిగరెట్ అంటుకుంటుంది అవునండి తాగుబోతులతో స్నేహం చేస్తే అదే తాగుడే వ్యసనం అంటుకుంటుంది గీత పాఠానికి వెళ్ళి వాళ్ళతో స్నేహం చేస్తే ఓ రోజు కాబట్టే మరో రోజైనా బై మిస్టేక్ ఆర్ బై యాక్సిడెంట్ ఆర్ బై వాల్యూషన్ యు ఎండ్ ఆఫ్ ఇండి గీత క్లాస్ సంఘమును బట్టి ఉంటుందండి ద పీపుల్ ఆర్ నోన్ బై ద కంపెనీ ద ఇలాంటి ఇంగ్లీష్ సామెతులు మీరు విని ది బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ సంగము సో గుణములతోటి సంఘము రాబోయే జన్మను నిర్ధారిస్తూ ఉంటుంది ఇది మనం చదువుతూ ఉన్నాము సో తదే తదాహా అంటే బృహదారంగనిషత్తులో ఏమని చెప్పారంటే మీరు మరణించే సమయంలో ఎటువంటి కామనలు సంకల్పాలు ఉంటాయో దానికి తగ్గ జన్మ వస్తుందయా అని చెప్పి ఉన్నారు అదే విషయాన్ని ఈ గీతావాక్యం చెప్తోంది ఏమని కారణం గుణసంగోష సదస్ యోని జన్మసు దాన్ని వ్యాఖ్యాని చూస్తున్నారు కారణము హేతు కారణము అనగా హేతువు అంటే పర్యాయ పదం అండి సో మాజ్యాలము అనగా నేనే బిడాము అని చెప్తున్నట్టు సో కారణము అవ్వ అనగా నేనే ముసలమ్మ అన్నట్టుగా కారణము అనగా నేనే హేతు ఒకవేళ హేతు ఉందనుకోని శ్లోకంలో అప్పుడు వ్యాఖ్యానం ఎలా ఉంటుంది కారణము అవును ప్రతి పదార్థాలు రాస్తున్నారు కారణము ఏమిటి కారణము గుణసంగణేశు సంగ గుణములతోటి సంగము సంగము అంటే పదాన్ని మీరు అర్థం చేసుకోవాలి అతుక్కుపోవుట అతుక్కుపోవడం దాన్ని సంగము అంటారు అతుక్కుపోవడం ఇప్పుడు నూనె మీద చేయబెట్టారనుకోండి ఆ చెయ్యి నూనెకి ఆ జిడ్డుకి అతుకుపో అది సంగము సపోజ్ అక్కడ గమ్ము గమ్ము అలాగా స్ప్రెడ్ అయ్యింది అనుకోండి మీరు చేయ గమ్ములో పెట్టారనుకోండి ఆ గమ్ము చేతిలో అతుకుపోయి గుణసంగ మనస్సు గుణముల యొక్క సమాహారం మనస్సు మనస్సు దేహము ఇవన్నీ గుణముల యొక్క మేళ విలుపు దేహము మనస్సు ఇంద్రియములు వీటితోటి అహం మమ అనే అభిమానం పెట్టుకుంటే మీరు ఆ చుక్కపోతారు దానికి ఎవరికి సంఘము ఎవరికి గుణములయందు సంగము ఎవరికి అస్స పురుషస్య భోక్తు ఈ పురుషుడికి సంఘము అసలు పురుషుడు శుద్ధ చైతన్య స్వరూపుడు వీడికి సంఘం ఎక్కడి నుంచి వచ్చిందంటే భోక్తు వీరు భోక్తయినాడు మీరు భోక్త ఎప్పుడైతే అయ్యారో అప్పుడే యు ఆర్ యుర్ బౌండ్ మీరు భోక్త అయ్యారంటే బాగుండైపోయారంత భోక్త కాకుండా అభోక్తగా నిలిచి ఉంటే మీరు బంధం లేకుండా ఉంటారు తప్ప ఫ్రీడంలో ఉంటారు తప్ప మీరు భోక్త అయితే ఏమవుతుంది బంధంలో పడతారు అభో అంచేతనే కంగారు పడి భోక్త రూపంలో పడకూడదు నేను భోక్తను అనుకోకూడదు భోక్త అంటే ఎంజాయ్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే అందరూ మీరు ఎంజాయ్ చేయండి అంటూ ఉండాలి అంతేగాని అయామ్ది ఎంజాయర్ అనకూడదు ఆత్మస్వరూపము భోక్త కాదు అజ్ఞానం చేత భోక్త అవుతాడు భోక్త ఎప్పుడైతేడో ఎప్పుడు దేన్ని భోగిస్తాడు ప్రకృతిని భోగిస్తాడు ప్రకృతి త్రిగుణాత్మకము కాబట్టి గుణములతోటి వీరికి సంగము వచ్చేస్తుంది అది ఏ ఆ సంగమే హేతువు దేనికి హేతువు సదసో నిజన్మసు సో సతు అసతు అయినా యోనుల ఎందు యోని అంటే దేహము సత్ అసతి మంచి చెడు అయిన దేహముల యందు పుట్టుక ఆ దేహంతో పుట్టడం కాబట్టి సో సో ఏమవుతుంది మీరు ప్రకృతితోటి ఎప్పుడైతే భోక్తయోయి ప్రకృతితో తాదాత్మ్యాన్ని చెందుతారో అజ్ఞానం చేత అది ఏం చేస్తుంది మీకు జన్మను ఇస్తుంది కాబట్టి ప్రకృతి ప్రదార్థ్యము జన్మను ఇస్తుంది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు జాగ్రత్తగా పక్కకోవాలని నా నా తాపత్రయం నేను లేబర్ అంటారు ఇది లేబర్ అసలు అంటే ఒక లెవెల్లో దాటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఎందుకంటే మీకు తెలియాలని ఇప్పుడు అమెరికాలో వాళ్ళు ఉంటారు రకరకాల చాలా కాలం నుంచి ఫస్ట్ జనరేషన్ అంటారు అంటే ఒక ముప్పై నలభై ఏళ్ల క్రితం వెళ్ళి అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు కంప్లైంట్ చేస్తారు స్వామీజీ మా పిల్లాడు సరిగ్గా చెప్పిన మాట విండండి ఆ డ్రెస్సు మనం వేసుకునే డ్రెస్సు వేసుకోడండి బ్యాగీ ప్యాంటు వేసుకుంటాడు దాంట్లో ఇద్దరు నిలబడొచ్చు ఆ అలాంటిది వేసుకుంటాడు ఆ చొక్కా కూడా అదో వేసుకుంటాడు జుట్టు పెట్టుకోరా అంటే మొత్తం అంతా క్లీన్ చేసి మధ్యలో ఇలా సెంటర్లో పెట్టుకుంటాడు చెవి ఒక చెవికి దుద్దు పెట్టుకుని ఉంటాడండి ఎలాగండి వీటితో చెవిరా చెప్పండి అసలు ఈ వేషం మనం వేసుకోదగ్గ వేషమే వేషమేనా మనం ఇండియన్స్ ఎలాంటి వేషం వేసుకోవాలి అని కంప్లైంట్ చేస్తాం అంటే ఎవ అమెరికా వచ్చేప్పుడు ఆలోచించి ఏం చేశావు భారతదేశంలో ఉండడం మానేసి అమెరికా ఎందుకు వచ్చినట్టు అమెరికాలో ఏదో ఉద్ధరించారీ ఇక్కడ డబ్బు ఉంది భోగాలు ఉన్నాయని వచ్చావు కదా భారతదేశాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చావు ఇక్కడ కాపరం చేస్తున్నావు ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లాడు అందరూ చుట్టూ బ్యాగీ ప్యాంట్స్ వేసుకుంటే వాడు మాత్రం చక్కగా ఇండియాలాగా ధోతి కొట్టుకుని ఉండాలా యువర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ రాంగ్ కాబట్టి నువ్వు యూ వాంటెడ్ సంఘ అండ్ యూ గాడ్ సంఘ ఒక చెకి దుద్దు పెట్టుకుంటాడంటే అసలు ఇండియాలో అయితే మొగాళ్ళు దుద్దునే పెట్టుకోరు ఒకవాళ్ళు పెట్టుకుంటే రెండు చెవులకి పెట్టుకుంటాడు వాడు యాండ్రియ అగాసీని చూసి ఒక చెడుకు పెట్టుకుంటున్నాడు నువ్వు దాన్ని తప్పు పడతానంటే ఎలా కుదురుతుంది దాంట్లో దిగే ముందు ఆలోచించుకోవాలి కాబట్టి గుడ సన్నిగా మోక్తయ్యి మూఢ సంఘం పెట్టుకుంటే యూ ఎండ లైక్గా దట్ ఈస్ హౌట్ ఇట్ హ్యాపన్స్ సో మనకి నచ్చినా నచ్చకున్నా భోక్తయ్యి ప్రకృతితో మమేకమై ఆ రకమైన అజ్ఞాన జీవితాన్ని గడిపినప్పుడు దాని ఇంకా వెళ్ళడం అజ్ఞానం లేని అంటా ఈ రకమైన కంప్లైంట్ చేయటం తెలివి తక్కువ అని అంటున్నాను అంట కంప్లై బ్యాగీ ప్యాంట్లు వేసుకోవచ్చు తప్పే ఉంది బ్యాగీ వేసుకుంటే చక్కగా హ్యాపీగా వాళ్ళ కంఫర్టబుల్గా ఉంటుంది అందుకోసమే వాళ్ళు వేసుకుంటారు ఆ బ్యాగీ ఇప్పుడు సపోజ్ నచ్చాలు కుదుకుంది కొరిగా కొన్ని రెండు కేజీలు కందిపప్పు ఒకవైపు పెట్టుకోవచ్చు మూడు కేజీల బియ్యం ఎక్కువ పెట్టుకోవచ్చు ఇంకా చోటు ఉంటుంది కాబట్టి దుద్దులు రెండు పెట్టుకుంటే బాగుంటుందా ఒకటి పెట్టుకుంటే బాగుంటుందా అంటే దేనే అందం దాంది దేని అందం దానిది ఇప్పుడు విజయ్ మాలిక గారు రెండు దుద్దులు పెట్టుకుంటారు ఆయన అందంగానే ఉంటాడు ఆయన తరఫున ఆయన అందంగానే ఉంటాడు యాండ్రి అగాసి ఒకే దుద్దు పెట్టుకుంటాడు ఆయన అందంగానే ఉంటాడు హౌకన్యూసే ఇదే అందము అదే అందము కాదు అని చెప్పడానికే ఉంది స్వారతం ఈ గుణ సంఘం అలాగే ఉంటుంది కారణం గుణ సంఘోష సదసోని జన్మసు ఇది ఉంటే దుద్దులు పెట్టుకోవడం బ్యాగీ ప్యాంట్లు వేసుకోవడంతో ఆగదు జన్మలలో కూడా పోతుంది ఎటువంటి జన్మలు సత్య అసత్య యోనయ సదసోనయ యోని శబ్దం స్త్రీలింగం అందుకోసం సత్య అసత్య అని స్త్రీలింగాలు వాడారు సో యోని అంటే దేహములు ఇప్పుడు కుక్క దేహము అది ఒక యోని శ్మయోని అంటారు మనిషి దేహము యోని మనుష్యయోని దేవదేహము దేవయోని ఆ యోని అనే పదాన్ని మీకు నేను చెప్తున్నాను కాబట్టి మంచి యోనులు ఉండొచ్చు చెడ్డ యోనులు కూడా ఉండచ్చు సదసద్వనయ తాసు సదసోనిషు స్త్రీలింగ శబ్దం అం చేతున్నా తాసు వాటి ఎందు అనే అర్థంలో సదసద్యోనిషు సదస్యోని జన్మసు ఇప్పుడు ఈ సదసద్యోనిషు అనే మాటకి జన్మ అనే మాటను కలుపుకోవాలి సమాసం జన్మాని సదసోని జన్మాని మంచి చెడు దేహముల ఎందు పుట్టుకలు ప్రథమా బహువచనం దాన్ని సప్తమిలోకి మళ్ళీ మార్చుకోవాలి కేశు సదస్యోని జన్మసు విషయభూతూ కారణం గుణసంగ ఇప్పుడు ఇక్కడ సప్తమి సప్తమి ఉంది కదండి సదస్యోని ఆ సప్తమికి విషయ సప్తమే అనే అర్థం రాస్తున్నారు ఆయన విషయభూత అనగా తెలుగులో కొంచెం వ్యాకరణం కూడా ఉంటుంది భాష చదువుతున్నప్పుడు కొంత వ్యాకరణం ఉంటుంది వ్యాకరణం రాని వాళ్ళు చికాకు పడకూడదు లోపల రకరకాల బుద్ధిమంతుల్లో ఉంటే పాయింట్ వస్తుంది ఓకే సదసద్యోని జన్మసు విషయభూతేశు విషయ సప్తమి అంటే ఆ సప్తమికి విషయము అని విషయము అనే అర్థంలో వస్తుంది అనగా దానికి తెలుగులో ఏమని చెప్పచ్చు మంచి చెడు దేహములతో పుట్టుటయ్య పుట్టుట విషయమయ్యి కారణము ఈ పురుషుడు మంచి చెడు జన్మల దే దేవ దేహములతో పుట్టుట విషయమై కారణము ఏమిటి గుణసంగము గుణములతోడి సంఘము ఈ పురుషునికి మంచి చెడు జన్మలొచ్చుటకు హేతువు అవుతూ ఉంటుంది దాన్నే కొంచెం విభక్తులు మార్చి చెప్పాలంటే ఈ పురుషుడు పురుషునికి అని షష్ఠి కాకుండా ప్రథమాలో చెప్పండి ఈ పురుషుడు మంచి చెడు జన్మలను పొందుత విషయమని కారణము గుణములతోడి సంగే తెలిసిందండి ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఆ భాష ఎందు లేకుండా పోయింది జనానికి జనాలకి భాష ఏ రకమైన పట్టు లేకుండా అయిపోయింది ఇంగ్లీష్లోనూ పట్టు లేదు తెలుగులోనూ పట్టు లేదు సంస్కృతంలో ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి భాష ఎందు ఒక గాఢశీలత ఉండాలి అంటే భాషని చక్కగా ఉచ్చేరించుట చక్కటిగా చక్కగా ప్రయోగించుట అండు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది తెలుగు భాషను బాగా నేర్చుకోవాలి అలాగే ఇంగ్లీష్ కూడా బాగా నేర్చుకోవాలి సో బట్టలు ఇంగ్లీష్ లాగా ఉండకూడదు అలా అంటారు అంటే కర్తాకర్మాక్రియ ఏ ఉండదు ఏదేదో మాట్లాడుతూ ఉండడో అలా ఉండకూడదు తెలుగు కూడా చక్కగా కర్తాకర్మాక్రియ ఉండాలి తెలుగులో అంతేగాని అవన్నీ మనం ఫిలప్ చేసే ఉండకూడదు సో కాబట్టి ఇంతకీ చెప్పొచ్చింది ఏమిటంటే ఈ పురుషుడు మంచి జన్మ వచ్చినా చెడ్డ జన్మ వచ్చినా దానికి కారణము వీడికి ఈ ప్రకృతితో ఉన్న తాదాత్మ్యమే కాబట్టి మీకు మంచి జన్మ రావాలంటే ప్రకృతిని సత్వగుణ ప్రధానంగా చేసుకుని దానితో తాదాత్మ్యాన్ని పొందవలేము కానీ మనకి ఇక్కడ వేదాంతంలో కావాల్సింది జన్మ రావడం కాదు జన్మ రాహిత్యం అది వేద మోక్షం అంటే అది మోక్షశాస్త్రం ఒక ఆయన నాతో అన్నారు జన్మ ఎందుకు రాకూడదండి జన్మ వస్తేనే బాగుంటుంది కదా అలా మంచిదండి చాలా సంతోషం చాలా సంతోషం మీరు భగవద్గీత మీకు అనుకోవడం కాదు మీరు ఏం పూజలన్నీ చేసుకోండి తీర్థయాత్రలో చేసుకోండి పూజలన్నీ చేసుకోండి నీకేమో దేవతా జన్మం వస్తుంది సరిగ్గా ఆయనే పెద్ద బొజ్జతో ఉన్నాను పెద్ద బొజ్జ ఆ ప్రసంగం ఈయనే ఈ నాకు జన్మే కావాలన్నా ఆయనే ఆయన అలా ఉంది ఆయన యొక్క ఇచ్చ అలా ఉంది హుఆర్ ఊ టూ సే ఎనిథింగ్ ఎగ్నస్ట్రీ ఎవరో ఈ మాట నేను అంటుండగానే పక్కన ఉన్నవాళ్ళు ఆయన ఏమన్నారు ఏమన్నా మీకు ఇంత బొద్ధత ఇచ్చేది ఏమిటన్నా అంటే ఆయన అన్నాడు బొజ్జ లక్ష్మీకి చిహ్నము అని చెప్పాడు కొద్దిపాటి బొజ్జ పెద్ద బొజ్జ ఎక్కువ బొజ్జు ఉంటే ఎక్కువ లక్ష్మి అని ఆయన ఆయన చెప్పారు అంటే ఆ ప్రసంగం వచ్చినప్పుడు నేను నేను డైరెక్ట్గా కన్సలాంట్ చేయలేదు ప్రసంగం వచ్చినప్పుడు చెప్పాను లక్ష్మీకి చిహ్నం అయితే అవ్వచ్చు కానీ డయబెటీస్కి ద్వారము కూడా అవుతుందండి అని కాబట్టి అంటే ఆయనకి బొద్ధ కావాలని అనుకున్నారు ఆయన హీ వాంటెడ్ బొద్ధ సో హీ ఘట్ బొద్ధ హీ వాంటెడ్ జన్మ సో హీ గట్స్ జన్మ సో అయితే ఏమైనట్టు ఆరోగ్య సూత్రాలు ఆయనకి ఉద్దేశించినవి కావు ఎందుకంటే ఆయన బొద్ధ కావాలనుకుంటే ఆరోగ్య సూత్రాలు ఆయనకి ఉద్దేశించినవి కానే కావు అలాగే జన్మ కావాలన్న వాడికి మోక్ష శాస్త్రము ఉద్దేశించినవి కాదు ఇక్కడ జన్మరాహిత్యాన్ని కోరుకున్నట్లయితే మీరు భోక్త కావద్దు ఈ ప్రకృతిలో ఉన్న ప్రకృతి అంటే మీ చుట్టూ ఉన్న ప్రకృతిలో ఉండేటువంటి శబ్ద స్పర్శాదులయడల భోగబుద్ధి పెట్టుకోవద్దు ఆనందం ఎక్కడి స్వరూపంలోనే ఉన్నది అది వెతుక్కోవాలి సంపాదించుకోవాలి ఇక దేహము మనస్సుల ఎడల కూడా మీరు తాదాత్మ్యాన్ని పెట్టుకోవద్దు అప్పుడు ఏమవుతుందండి మీకు జన్మరాహిత్యము అనే మోక్షమే లభించు అది ప్రసంగం అయి సదస్యోని జన్మసు అనే పదం సమాసం అనే ఆ సమాస పదాన్ని చూసినాను ఆ సమాస పదాన్ని ఇంకో రకంగా కూడా చూడవచ్చు ఎలాగా అథవా సదసోని జన్మసు అస సంసార్య కారణము గుణసంగ సంసారపదం అధ్యాహార్యం ఊరికే విషయం చెప్పేసి ముందుకు వెళ్ళిపోతే కుదరదు అక్కడ ఆ శ్లోకాన్ని అన్వయించాలి అన్వయము అంటే కర్త కర్మ క్రియాన్ని వాక్యం సరిగ్గా ఇప్పుడు సదసద్యోని జన్మసు కారణం గుణసంగ చెప్పినప్పుడు గుణసంగము కారణము దేనికి షష్ఠీలో ప్రశ్న వస్తుంది దేనికి కారణము కానీ అక్కడ షష్ఠి లేదు సదసవ్యోని జన్మ సోను సప్తమే ఉంది అప్పుడు ఎలాగ మరి ఈ కారణం గుణసంగ అనే క్రేజ్ని ఈ సప్తమితో ఎలాగ విషయ సప్తమి చేసుకో విషయ సప్తమి చేసుకుంటే స జన్మ విషయమై గుణసంగము కారణము అని అలా అన్వయం లేదా మీకు షష్ఠి ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే గుణసంగము కారణము అనగానే దేనికి కారణము అని ప్రశ్న షష్ఠీలో ఉంది కాబట్టి సమాధానం కూడా షష్ఠీలో ఉండాలి మరి అలాగే మీరు అనుకున్నట్లయితే ఓ పదాన్ని తెచ్చిపెట్టుకోవాలి అక్కడ అధ్యాహారం చేసుకోవాలి ఏమిటా పదము సంసారస్య అనే పదాన్ని తెచ్చిపెట్టుకోవాలి తెచ్చిపెట్టుకుంటే ఇప్పుడు వాక్యం ఎలా తయారవుతుంది సదసద్యోని జన్మసు సంసారస్య కారణం గుణసంగ మంచి చెడు జన్మల ఎందు సంసారమును అనుభవించుటకు గుణసంగమే కారణము అని శక్తి మొత్తం మీద ఒకటే అయింది సంసారస్యాన్ని షష్ఠి పదాన్ని మీరు అధ్యాహారం వ్యాఖ్యానం చేసుకోవచ్చు ఇప్పుడు దేవతయే కొడతాడు అక్కడ సంసారమే మీరు పురాణ గాథలు విన్నారు కదా పురాణ గాథలలో స్పిరిటే తీసుకోవాలి గాథలను యథాతథంగా తీసుకోకూడదు స్పిరిట్ తీసుకోవాలి మీరు ఇంద్రుడి గురించి కథలు విన్నారు ఆ కథలను బట్టి మీకేం తెలిసింది ఇంద్రుడు మనకంటే పెద్ద సంసారి అని తెలిసిందా లేదా దేవతాజన్మయ్య అయినప్పటికీ ఆయనకున్నీ కష్టాలు ఆయనకే ఉన్నాయి సో ఎంత చెట్టుకే అంత గాలి పీత కష్టాలు పీతవి అని విన్నారు సామెతలు ఇంద్రుడు ఇబ్బందులు ఇంద్రుడికి ఉంటాయి అంటే ఆయన సంసారీ అదే దేవతగా పుట్టాడు ఆయనకి సంసారం లేదని మీరు అనుకోవద్దు తర్వాత స్టార్స్ ఉంటారు మనకి బాలీవుడ్ స్టార్స్ ఉంటారు వాళ్ళ గగం వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకుంటాయి మొన్నదాకా ప్రీతి జంటా అని ఒక అమ్మగారు ఎన్నో కష్టాలు పడింది ఈ మధ్యన ఎక్కువ ఒత్తిడి కేసులనే ఇవన్నీ ఈ మధ్యన ఆవిడ ఎలా ఉందో సుఖంగానే ఉండి ఉండదు బహుశా ఈ మధ్యన వినలేదు ఆవిడ కష్టాలు ఏమిటి కాబట్టి ఎవరికి ఉండే కష్టాలే వాళ్ళకు కష్టాలు ఉండవని మీరు మీ గురితే దృష్టాంతం కోసం చెప్తారు హాలీవుడ్లో కొని వాళ్ళకి కష్టాలు ఉండవే అయ్యో వాళ్ళ కష్టాలు మీరు వింటే కళ్ళ నీళ్లు పెట్టుకోవచ్చు నాకెప్పుడేరా కలిసినప్పుడేరా కొంచెం తెలివితేటలు తెచ్చుకుంటారా అని చెప్పబుద్ధి వేస్తుంది కానీ వాళ్ళు మన మాట వినొద్దు వాళ్ళు మన మాట వినొద్దు స్వార్జుని పెద్ద హీరో తర్వాత క్యాలిఫోర్నియా స్టేట్ గవర్నర్ కోటెంపు చేశారు ఆయన కళ్ళ నీళ్ల నా భార్య ఏడల నేను అపచారం చేసి ఈనాజు డివోర్స్ అయిపోయి ఒంటరిగా బతుకుతున్నాను అని కళ్ళ నీళ్ళ పరిగెత్తడం ఎవరి కష్టాలు వాళ్ళు కాబట్టి దేవతలకు కూడా కష్టాలు ఉంటాయి మనుషులకి కష్టాలు ఉంటాయని వేరే చెప్పలేదా పశుపక్షియాదులకి కష్టాలు ఉంటాయి అందరూ సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటారు కారణం ఏమిటంటే అజ్ఞానమే అజ్ఞానం యొక్క రూపమేమి అంటే ప్రకృతి తాదా ఓకే సత్య ఈ సద్యోనులేమిటి అంటే మంచి జన్మలేమిటి చెడ్డ జన్మలేమిటి కొంచెం వివరిస్తున్నారు ఆయన సద్యోనయ దేవాదియోనయ దేవతలైపుట ఆది శబ్దించాక గంధర్వుల్ని అప్సరసల్ని తీసుకోండి గంధర్వులకే అప్సరసలకి సంసారం ఉంటుంది వాళ్ళకుండే కష్టాలు వాడుకుంటాయి ఇప్పుడు అప్సరస మానవులు దేహ మానవ లోకంలో ఉండే ఓ మహారాజుని ప్రేమించిందనుకోండి ఈ మహారాజాని విజిట్ చేయడానికి ఆవిడ ఇక్కడికి వచ్చినప్పుడు సరిగ్గా అదే సమయంలో ఇంద్రుడు ఆమెను డ్యాన్స్ చేయమని ఆజ్ఞాపించాడు ఆవిడే ఎక్కడికో వెళ్ళిందా ఇంకెవరు ఇంకొక అప్సరస్ ఉన్నాయి ఆవిడ డ్యాన్స్ చేస్తుందంటే నేను ఆ అప్సరస్ అంటే నువ్వు ఇంకో అప్సరస్ అంటావు ఆవిడే వచ్చి డ్యాన్స్ చేయమని పురమానించాడు ఆవిడ కష్టాల్లో పడిందా లేదా కాబట్టి కూడా ఈ సంసారాలు అనేది దేవతలకు కూడా ఉంటాయి కాబట్టి ఏదో పుణ్యం చేసేసి దేవలోకానికి వెళ్ళిపోతే ఇంకా మమ్మల్ని మించిన వాళ్ళు లేరని అనుకోవద్దు అంచేతనే డబ్బు కోసం పూజ చేస్తూ ఉంటాడు ఒకడు సంపద సంపదల కోసం పూజ లక్ష్మీయాగం చేశాడు ఎందుకు రా లక్ష్మీయాగం అంటే ఇంత డబ్బు వస్తుంది వీడు చేసేసాడు డబ్బు వచ్చింది డబ్బు వస్తే వీడికి బంధం తగ్గుతుందా పెరుగుతుందా పెరుగుతుంది మరి లక్ష్మీయాగం డబ్బు కోసం లక్ష్మీయాగం చేసి వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు అంటారా అని మీరు నన్ను ప్రశ్న అడిగితే నేను అవును అని చెప్తాను నన్ను అడగద్దు మీరు అడిగితే అవును అని చెప్తాను ఎందుకంటే మనం నేనేం చేస్తాను దానికి సత్యం అలా ఉన్నప్పుడు సత్యాన్ని చెప్పాల్సి ఉంటుంది ఇవి దేవనుడు అసభ్యోనయ పశ్వాదియోనయ అసభ్యోనులు అంటే చెడ్డ జన్మలు అంటే దుఃఖ ప్రధానమైన జన్మలు దేవతలకు సుఖాలు ఉంటాయి సంసారం తప్పదు పశుపక్ష్యాదులకి దుఃఖాలు ఉంటాయి పశువులకి దుఃఖం ఎక్కువ ఉంటుంది మీరు మీరు గోశాల పెట్టి గోవుని దాంట్లో భద్రంగా రక్షణ పెట్టినా కూడా ఆ గోవుకి దుఃఖం తప్పదు ఎందుకంటే ఆ జన్మ సో ఇప్పుడు బర్వే ఉందనుకోండి అది పాలు ఇస్తుంది దానికి దానికి ఉండి దుఃఖం దానికి ఈ పాలు పిండుకునే వాళ్ళు వాడి చేతిలో కర్రహుకుంటుంది వాడు ఉంచాలా కొడుతూ ఉంటుంది ఒకసారి ఒకసారి కొడుతున్నాడు బాధ ఎందుకు కొడుతున్నావు రా అంటే నాకు చేతితోటి కర్ర ఉంది కాబట్టి కొడుతున్నా అరే కొట్టడానికి ఇది అంతకంటే వేరే చోట్ల పోనే ఆ కట్టింది ఆ కట్టిని కొట్టు అంటే ఆ కట్టిని కొడితే ఆ కర్ర ఎదురొస్తుంది ఎదురొస్తే చేతికి దెబ్బత ఉంటుంది అని కట్టిని ఇలా కొడితే ఎదురొస్తుంది వేరే పశువుని కొడితే ఎదురు రాదు కాబట్టి పశువునే కొడుతుంది అలా ఉంటా పాలు పీల్లు కొని వాడే దాన్ని హింస పెడుతూ ఉంటాడు కాబట్టి పశువాది జన్మలు అవి ఎంత మీరు ఎంత నేను ఒకసారి గోశాలకు వెళ్ళా తర్వాత గోశాలకు వెళ్ళడం తగ్గించా ఎందుకంటే పశు జన్మ దుఃఖప్రాయంగా ఉంటుందని అనిపించి మనస్సుకి కష్టం అనిపించి తగ్గించా గోవుకి పేర్లు పెట్టుకుంటాను గోవులకి పేర్లు ఏమిటి అసలు మనుషులకే పేర్లు అనవసరం ఏదో సెంటిమెంటు పేరు పెట్టుకుని ప్రేమగా పిలుపుతాం గోవుకి సో రాధ అని పెట్టాడు రాధ అని పిలిచాడు ఆ గోవు దానికి రెస్పాన్స్ కూడా ఇస్తుంది ఏముంది అలవాటైతే రెస్పాన్స్ ఇస్తుంది అయితే దానికి ముక్కుతాడు వేసి ఉంది ముక్కుతాడు మరి మనం అంత ప్రేమగా దాన్ని రక్షిస్తూ దాని పాలు దాని దూడని కాపాడుతూ దానికి చక్కటి కింది పెడుతూ మనం పెట్టిన మనం ప్రేమ రాధ అని పేరు పెట్టి అది దాన్ని సేవించడమే మనకి పుణ్యం అని అనుకుంటే ఇంత పవిత్రమైన హృదయం గల వ్యక్తి కూడా పశువుకి ముక్కుతాడు వేయడం తప్పలేకపోయింది కదా అయ్యో అప్పుడు మీరు అనుకున్న ఈయన తప్పేం కాదు అది అది పశు జన్మయే దుఃఖప్రాయము ఇక మనుష్యులు మరి ఇక్కడ దేవతల జన్మలు చెప్పారు పశు జన్మలు చెప్పారు మరి మనుషులను విలువ చేశారనుకోద్దు మీరు మనుషులు మధ్యలో పెట్టుకోవాలి సామర్థ్యాత్ సదస్యోనయ మనుష్యయోనయ అపి అవిరుద్ధా ద్రష్టవ్యా సామర్థ్యం సామర్థ్యం అంటే ఏంటి అంటే ది ది ది పవర్ ఆఫ్ ది ఫ్రేజ్ టు బ్రింగ్ సంథింగ్ కానీ సామర్థ్యం అంటారు ఆ సమాసానికి దాంట్లో చెప్పని దానిని మరొక దానిని పట్టుకు వచ్చేటువంటి శక్తి శబ్దశక్తి ఉంటుంది దానికి సామర్థ్యం అది ఇప్పుడు ఒకడు ఉన్నాడు వాడు బనీను వేసుకుని ఉన్నాడు అరే మార్కెట్కి వెళ్ళి టూత్ ప్రేష్ పట్టుకురా అని చెప్పారనుకోండి చెప్తే వాడు ఈ బనీన్ తోటి ఎలా వెళ్తానండి మార్కెట్కి అని అడిగాడు అనుకోండి అప్పుడు ఏమని చెప్తారు బలింతటి నేను వెళ్ళమన్నాను చొక్కా వేసుకుని వెళ్ళు అంటే మనం చొక్కా వేసుకుని వెళ్ళమని చెప్పలేదు కదా అన్నాడు అనుకోండి చెప్పకూడదా చెప్పక్కర్లేదు మార్కెట్కి వెళ్ళి టూత్పేస్ట్ పట్టుకోవడం అని చెప్పిన వాక్యానికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి చొక్కా వేసుకుని వెళ్ళు చెప్పినట్లే అవుతుంది అర్థమైందండి దేవన ఆ విధంగా దేవయోనుల్లో పుడతారు పశు యోనుల్లో అంటే మనుష్య యోనుల్లో చెప్పకనే చెప్పినట్లయింది ఎందుకంటే మనుష్యయోని అటు సత్త అయిన దేవయోనికి ఇటు అసత్తైన పశుపక్ష్యాది జన్మకు మధ్యలో సత్ అసత్తుల మిశ్రి మామై ఉంటుంది కాబట్టి వీళ్ళందరికీ కొంతమందికి పరీక్షల్లో ముప్పై పర్సెంట్ మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యారు కొంతమందికి డెబ్బై పర్సెంట్ మార్కులు వచ్చి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు అని చెప్పే అర్థం ఏంటండి కొంతమందికి అరవై యాభై పర్సెంట్ వచ్చి సెకండ్ క్లాస్లో పేస్ అయ్యారని చెప్పక్కర్లేదు వేరే చెప్పినట్టు అంటూ విరోధం ఏం అవిరుద్ధాహ ద్రష్టవ్యా విరోధం లేకపోవడం అంటే అర్థం ఏమిటంటే దేవతలకి పశువులకే సంసారం ఉంటుంది తప్ప మనుషులకు ఉండదని మాత్రం అనుకోవద్దు మనుషులకు కూడా ఈ సంసారం ఉంటుంది ఇక్కడ దేవతలు మనుష్యులు ఇష్యూ కాదు ఇష్యూ ఏమిటంటే కారణం గుణసంగ ప్రకృతి తాదాత్మ్యమును పొందిన వారై గుణములతో మమేకమై మీరు వ్యవహరిస్తున్నారా లేదా పాయింట్